కీర్తన మూడు వందల సమ్ముల తోడి సాకార సమ్ములతోడి సాకారమిదివీడే ఇందరు వర్ణించరే ఈ రూపము చుక్కలతో ఆకాశము సూటయి నిలవబోలు నిక్కి రత్నాల జలధి నీటుగాబోలు మిక్కిలి నానావర్ణ మేఘ పంక్తి గాబోలు ఇక్కడనే నిలుచున్నది రూపము నించిన పంచవన్నెల నీలగిరి గాబోలు అంచెల సంధ్యాకాలమదిగాబోలు చించ కాతని మెరుగుల చీకటి అదిగాబోలు గాబోలు ఎంచగ అలవిగాదు ఈ రూపము పున్నమ అమాసయు పోగై నిలవబోలు ఉన్నతి యోగీంద్రుల ఊహగాబోలు పన్నిన బ్రహ్మాండాల భరణిదిగాబోలు ఇన్నిట శ్రీవేంకటేశు ఈ రూపము